ఎవ్వరి వంకానేమున్నది నవ్వుచునీశ్వరనను కావగదే ప్రతిబంధములకు పంతమిచ్చి తిని రతి నా తెరువిక రాకుమనీ గతిమాలిమాయకు కడువీ పొగ్గి మతి నను నేపకమన్నించుమనుచు ఎవరి వంకానే ఉన్నది నవ్వుచునీశ్వరనను కావగదే చెప్పితి ప్రియములు చిత్రగుప్తునకు తప్పకక వెలలు దాచుమని ముప్పిరి మొక్కితి మును పనే మనసుకు ఎప్పుడు గదలకు నేగకుమనుచు ఎవ్వరి వంకా నే మున్నది నవ్వుచు నీశ్వరనను కావగదీ ఊరడించి నిద్రను సారే నే ఈ రీతి శ్రీవెంకటేశ అలసి తిని చేరి నన్ను కృపసేయగదే ఎవరి వంకానేమున్నది నవ్వు చునీశ్వర నను కావగదే